వైరాగ్యం కావాలి వైరాగ్యం రెండు రకాలు అపరవైరాగ్యం పరవైరాగ్యం అపరవైరాగ్యం పరవైరాగ్యం పరవైరాగ్యం విశిష్టం ఉత్తమం జ్ఞానం నుంచి విరమించాలంటే పరవైరాగ్యం కావాలి స్వరూపజ్ఞాన నిష్టలో ఉండాలంటే పరవైరాగ్యం కావాలి అపరవైరాగ్యం తత్కాలవత్ తాత్కాలికం అన్నమాట ఈవిడ పాప నానా కష్టాలు పడి ఆ పది రోజులు కష్టపడి పది లక్షల రూపాయల పడ్డ చీర పట్టుకుని ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఆ వెలుగులో కనపడలే మధ్యలో ఎక్కడో ఒక దారం పోగుంది ఏమిటైంది ఇప్పుడు ఒక దారం పోగిపోతే అందులో లక్ష దారం పోగులు కలిస్తే కానీ ఆ చీర అవదాం ఒక దారం పోగిపోతే ఏమిటైంది వాడిని వాడు ఎక్కడో కాంచీలో ఉంటాడు ఈవిడెక్కడో విజయవాడలో ఉంటుంది అనుకోండి సపోజ్ ఏం చేస్తుంది ఇహ వాడిని పది సంవత్సరాల పాటు తిడుతూనే ఉంటుంది వాడిని అనుమోసం చేసేది వాడిని అనుమోసండి ఈ దారం పోగు చూడండి ఎక్కడికి తీసుకెళ్ళింది అయ్యా అంటే వచ్చే జన్మలో మరలా వాడి చేత బాధించబడేంత వరకు పటుకుపోయి అందుకని పెద్దలు ఏం చెప్పారు నాయన వస్త్రం ఎడల అన్నం ఎడల ధనం ఎడల మానవ సంబంధాల ఎడల జాగ్రత్తగా ఉండాలి ఎందుకని ఈ నాలుగే రుణం ఎందుకని నీ మీద ప్రభావితం అయిపోతాయి అవి ఒక చిన్న దారం పోగిపోతే ఇప్పుడు ఏమైందమ్మా మిగిలిందంతా బాను నో నో నో నో ఇది కొత్త చీర కాదు డ్యామేజ్ చీర నాకు ఇప్పుడు గొడవ ఏమిటి ఇప్పుడు వాడు కొత్త చీర అని డామేజ్ ఎంతైన విషయం దారం పోగు పోయింది ఎవరికి పెట్టడానికి పనికిరాదు ఇంత పది లక్షల రూపాయల చీర ఎవరి కోసం కొద్దీ వాళ్ళ కోటల కోసమో లేకపోతే పెళ్లి సందర్భంగానో కొద్ది ఇప్పుడు ఆ కోడలు గారు పెళ్లి సందర్భంలో ఈ దార పోగు పోయినటువంటి చీర కట్టుకోవడం కుదరదు ఈవిడ పెట్టడం కుదరదు ఎవరు చెప్పారమ్మా కుదరదు కుదరదు మా ఆచారం ఒప్పుకోదు మా సాంప్రదాయం ఒప్పుకోదు ఏమిటి మీ ఆచారం సాంప్రదాయం అదే అనవసరం నాకు మా అది కుదరదంటే కుదరదు అంతే అది పనికిరాజ అంతే ఇట్లా గొడవల మీద గొడవలు గొడవల మీద గొడవలు కారణం ఏమిటి లక్ష్యం లేదు లక్షణం లేదు నిర్ణయం లేదు చూడండి మానవ జీవితం ఈ విరమణ వైరాగ్యం దృష్టి లేకపోవడం చేత అభ్యాసం లేకపోవడం కానీ ఈవిడ కూడా వైరాగ్యం వస్తుంది ఆ పది మీద వైరాగ్యం వస్తుంది విసిరి అవతల కొడుతుంది సరే పోనీ ఎవరికన్నా మీ పని అమ్మాయికి ఇచ్చే పని అమ్మాయికి లక్షల రూపాయలు చేరుస్తానా నేను అంటుంది నీ పనికి రాలేదుగా పోని మరి ఇచ్చేయచ్చుగా ఆహా పొరపాటు కూడా ఇవ్వండి ఏమైంది ఇప్పుడు అపర వైరాగ్యం ఇది అపర వైరాగ్యం అంటే ఏం చేస్తాడు అప్పటికప్పుడు అది వైరాగ్యంగా అనేది వస్తుంది విసిరి బీరువాలో కొడతాడు అంతే ఎందుకని ఆ సందర్భానికి పనికిరాలేదు అంతే అది అది ఉచితం కాదు అంతే కానీ పరవైరాగ్య నిష్యుడికి అసలు ఈ గొడవతో పని లేదు ఎందుకని కేవల సన్మాత్ర బ్రహ్మాహమస్మి ఆదిత్య మండలానికి అవతలున్నాడు సృష్టికి అవతలున్నాడు వెంట బ్రహ్మాండ విశ్వాండ సాక్షి పరమాత్మ తత్వత పరమాత్మ మరి ఇటువంటి అభ్యాస వైరాగ్యాన్ని నేర్పడానికి కదా మనం అందరికీ సదాచారం ఏర్పాటు చేసింది నేను సదాచారం పాటించానండి అంటున్నాడు కానీ ఈ నాలుగు నిర్ణయాలు మాత్రం వాడికి కలగకపోతే ఆ సదాచారం మరల నేను ఎక్కడికి తీసుకెళ్ళి వదిలిపెట్టేస్తుంది మరల దేహాంతర ప్రాప్తి దగ్గరికి వదిలిపెట్టేస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను జీవితం అంతా సదాచారమే పాటించానండి జీవితం అంతా మంత్రాలు జపించానండి జీవితం పూజలు చేశానండి జీవితం ధ్యానాలు చేశానండి జీవితం అంతా చేశానండి జీవితం ఆశ్రమాల చుట్టూనే తిరిగానండి జీవితం అంతా గురువుగారు చుడు తిరిగాను జీవితం అంతా పుస్తకాలు తిరిగానండి జీవితం బోధలు విన్నానండి ఓకే వెల్ డాన్ బాగా చేశావు బాగా విన్నావు బాగా తెలుసుకున్నావు నీ నిర్ణయం ఏమిటి ఫైనల్గా అఖండైకర సచిన్మాత్ర బ్రహ్మాహమస్మి నిర్విశేష చిన్మాత్ర బ్రహ్మాహమస్మి చూడండి నిర్ణయం ఏమండి ఇంతకీ తాంబూలానికి తాముపాకు మూడు పెట్టాలంటారా రెండు పెట్టాలంటారా నాలుగు పెట్టాలంటారా అరటికి పా అరటి పెట్టిన పైన పెట్టిన అరటి అరటి పండు తొడిమ అటువైపు ఉండాలంటారా ఇటువైపు ఉండాలంటారా కుడి చేత్తు ఇవ్వాలంటారా ఎడం చేత్ ఇవ్వాలంటారా చూడండి మానవుడికి ఎన్ని అసలు ప్రశ్నలు అంటే అసలు ఎన్ని ప్రశ్నలు ఎందుకని ఉండవలసిన తోడు ఉంటే అసలు ఈ గొడవ కదా చదవండి ఇక్కడతో ఇరవై శ్లోకం పూర్తయిందండి ఓకే సరే ఇంకా మనకి వాళ్ళ ఏడు నిమిషాలే టైం ఉంది కాబట్టి దీనికి అనుబంధంగా మీకు ఒక విషయం చెప్తాం వచ్చేసారి నుంచి కొత్త శ్లోకం రేపటి నుంచి కొత్త శ్లోకం ఆ మానవుడికి అసలు ఇవన్నీ ఎవరు చెప్పారు ఇదంతా